ప్రేమగల సోదర సోదరీమణులారా సోదర సోదరీ సోదర సోదర అందరికి వందనాలు దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సాంకల సమయములో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ గన్నత ప్రభావాలు చెల్లిస్తున్నాను మరి దినమంతా కాచి కాపాడు ఆయన కృపల భద్రపరిచి మనలను సజీవ లెక్కలంచి ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి మనం ఎంత స్తుతించిన ఆయనకు మనం ఋణస్థులమే ఆయన నమను గణపరిచే వారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను మరి సాయంకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికి వందనాలు ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైపు ఆరాధనను మనము ప్రారంభించుకుందాం సిస్టర్ ప్రైజలాడ్ సిస్టర్లాడ్ బ్రదర్ స్టార్టింగ్ పేరు చేయండి సిస్టర్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభ మహాపరిషుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి అయిన సర్వాధికారి సర్వశక్తి మంతుడా పరిశుద్ధుడ మహాగనుడ మహోన్నతుడ జీవాధిపతి జీవంగల ఎసయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా నీకే గణత మహిమస్థుతి ప్రభావం తండ్రి సాయంకాల సమయంలో ప్రభా దీ పాద సన్నిధిలో కూడి ఉన్నాం ప్రభా ఎస మజ్జిల ప్రభావ మీ దిగుమని ప్రార్థిస్తున్నా తండ్రి నీ ఆత్మను ప్రభా మా అందరి పైన కుమ్మరించండి ప్రభా ఆత్మకూర్లుగా చేయండి ప్రభా పరిషిధుడా నీకే వందనాలు తండ్రి దయగల దేవా యొక్క ప్రార్థన కూడి కను ప్రభా నేను అవబట్టి మేము ప్రారంభిస్తున్నాం ప్రభా చివరి దాకా ప్రభా మీ యొక్క ఆత్మను ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రభ సైతానికి ఎలాయపరిచేయండి ప్రతి ఒక్క ఆటంకాలను మీరు కొట్టివేయండి అసయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి పరిశుద్ధుడా తండ్రి నీకే వందనాలను అయినా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి పాటల ద్వారా మీరు పొందండి తండ్రి ప్రతి ఒక్కటి నీ చిత్తానుసారంగా జరిపించండి పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లించుకున్న తండ్రి నీకేస్తూ తీస్తూ ఉత్తరాలు ప్రభా జాయిన్ కావాల్సిన వాళ్ళు ప్రభ ప్రతి ఒక్కరు కూడా తొందరగా జాయిన్ కావాలేసే ప్రభా నువ్వే సహాయం చేసి ప్రభాక ఆరాధన అంతట్లో తోడుండమని నీ అస్తాన్ని కాప చెప్పుకుంటున్నాం ప్రభా నువ్వే నువ్వే తండ్రి మైము పొందమని ఏసయ పరిశుద్ధం ఆ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్ మహిని శ్రమల నొందిను ఘనతరముల రోసెను అనుమతించే చావును మన నిమిత్త మాయన మహిని శ్రమల నొందిను ఘనతరముల రోసెను అనుమతించే చావును మన నిమిత్తమే మరణమాయను మన నిమిత్తమే మరణమాయను తన జీవమును మనకు బలిగా ధారపోసెను అన్యాయ మెరుగడు అతడు కపట మెరుగడు అయిననో దేవుడు అతని నలుగగొట్టెను అన్యాయ అతడు కపట మెరుగడు అయినను దేవుడు అతని నలుగ గొట్టెను మరణమాయను మనని మీ తమే మరణమాయను తన జీవమును మనకు బలిగా దార పోసెను మన జీవమును తనకు బలిగా దార పోసెను గొర్రె పిల్లరీతిగా गोप शांति चूपेनो हेयमैन निंदलन यलमिलो सहिंचेनो गोर पिल्ले रीतिगा गोप शांति चूपेनो हेयमैन निंदलन यलमिलो सहिंचेनो मननिमेतमे मरणमायनो భ ప్రసన్న దేవానికి అబ్రాహం సాకుల గొప్ప దేవ సర్వశక్తి కళ దేవానికి శోదం ఇజ్రాయల్ నా ఆసన దేవ మాతరణోత్రనికి శోత్రం మేసప్రభ ఈ దినం మాకు ఇచ్చిన ఈ దినం ఎంతమంది చూడలేక ఉన్నారు నా దీవా నీకు సూతం వేసే ఆ కలవరీ సులభేస ప్రభా మా పా మా శాపం మా రోగం మా వ్యసనం మా చెడుతనము మాకు మరణం మీ మరణ భూసాప్త మూడో తిరిగి లేచి దీవా మమ్మల్ని జీవింపు నీ రత్నం ధర ప్రభా నా దివా నీతి మంత్రులుగా నా దీవా మీ యొక్క మాకు రక్షణ ఇచ్చిండు ఈ రక్షణ సందేశం నీకు ప్రకటించాలా మీరే మాకు సహాయకుండి మా సబుద్ధి తొలగించి మా ప్రభుత్వం తగ అధికారం మీరే వెళ్ళమని ఎందుమనే సుప్రభ అడుగుతున్నాం సహాయం చేయండి వాక్యం వినగల ప్రభా వినగల చె గ్రహించగల లాస్ట్ సంత దినంలో ఉన్నాం దేవాజీ దీవానికి శోతం ఇంత గొప్ప రక్షణ ఏ నా దీవానికి శోతం ఏ సుప్రభ నేను నశించిపోతే వెతికి రక్షించు నీ యొక్క రక్తం దారా నీ యొక్క బలి ఆరాధన సుప్రభ ఆ కళలను మలవకుండా బుద్ధి జ్ఞానం సర్వస్వతం మీ దగ్గర ఉంది మీరేం మాట్లాడి నడిపించేమని ఏషకృష్ణ ఏషియా నైన్త్ అటాక్ తొమ్మిది వచ్చిన తొమ్మిది అధ్యాయం దిలీప్ ఉన్నాడా హలో దిలీప్ ప్రైజర్ ఓకే చదువు ఏషియా గంధం తొమ్మిది అధ్యాయం రెండు చదువు రెండు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసి హలో ఇక్కడ చూసిన ఏషియా ఒక ప్రవచనం చెప్తుంది మన ప్రభు కోసం చీకటికి నడిచే జనులు గొప్ప వెలుగు చూచేదారు అలా ఏషియా ఏషియా ఇవ్వాలంటే విజేత చూపించండి ఏషియా మనం చూస్తాం ఏషియాకి ఇక్కడ చూస్తాం మనం ఒక్కసారి చూసాం బ్రదర్ ఏషియా ఎట్లా విజేత చూపిస్తాం ఇక్కడ మనం చూసాం ఈ తర్వాత ఏషియా గంధం ఆరు అధ్యాయం ఏడు వచ్చిన జుడు ఐదు ఏడు జుడు బ్రదర్ ముందు వంశము ఆరు అధ్యాయం ఏషియా గంధం ఆరు ఆరు ఏడు వరకు ఆరు ఐదు ఆరు ఏడు అప్పుడు ఆ శరాపులలో ఒకడు అప్పుడు ఒక శరాపుల వచ్చి తాను బలిపీఠం మీద నుండి తను బలిపీటం ముందు నుండి పల్ ఒక బలిపీఠం ముందు నుంచి కెరూప్ ఇక్కడ ఏషియా ఒక దర్శనం కలిగిన వచ్చినప్పుడు చూస్తున్నాడు వచ్చి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని అలా అలియ కారుతో చేసిన నిప్పును చేత పట్టుకొని అలా చూడండి ఈ దూత నేను అనుకుంటా మన ప్రభే అనుకుంటా కనుక ఏమంటారు పాపం క్షమిస్తాను దేనికి మంచి కుమార్కి అధికారం కనుక ఏమంటాడు కారిక తీసుకొని వచ్చి నా ఎద్దకు ఎగిరి వచ్చి నా దగ్గర ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి అలా ఏం ఏషియా నోటికి తగిలించినట ఆ దూత ఎందుకంటే ఐదో అధ్యాయంలో చూస్తాం మనం ఐదో అధ్యాయంలో చూస్తాం ఐదు వచ్చిన జుడుపురే సారీ ఐదు వచనంలో జుడుపురే అక్కడ ఏం చెప్తుంట నేను అపవిత్రమైన పెదవులు గలవాడను హలో ఇక్కడ వేసి ఒక దర్శనం చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు మన ప్రభు ఆస్తునే ఉన్నాడు శివాసన కూర్చుంటూ కెరీబులు ఏం చేస్తున్నాడు పొగుడుతుండ్రు పరిశుదు పరిశుదు పరిశుదు లోకంలో ఆయన మహిమతో నిండింది అని ఒక శృతి ఆరాధన మన ప్రభుని దూతను మహిమపడుతుంది వేసే చూస్తున్నాడు చూసినాక అప్పుడు చెప్తుండ్రు ఇక్కడ మనం ఏం చెప్తుండో అయ్యో నేను అప్పుల నేను నివసించిన వాడిని అయ్యో నేను నశించిద్దండి చెప్ చదువు ప్రేద అదే అదే అదే అదే వచ్చిన నేను అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను హలో అలి మన ఇక్కడ అపరిమిత పెదవులు గలవాడను నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను ఆయన బాధపడుతుంది ఇంత పరిశుద్ధ దేవుని నేను ఇంత మహిమగల దేవుడు అక్కడ చూస్తే అంత మహిమ ఉంది మహిమతుంది దూతలతో మహిమతుంది ప్రభు మహిమత ఉంది అక్కడ బలిపిటం అక్కడ చూస్తే అక్కడ అంత మహిమని కద్దింపు అవుతుంది చూసిన ఒక భయం వచ్చింది పశ్చాతాప అయ్యో నా అపిత పెద్దవాళ్ళను అపరి పెద్ద జనములను నివేశించి వాళ్ళను జీవులను ముఖ్యం చేసి మన మేస్త ప్రభు చూసిన మనం వెంటనే ఏం చేయాల మనం అది ఆకర్షణ అది వెంటనే ఆయన బాధపడుతున్నాడు బాధపడి ఉదయం నుంచి బాధపడి నేను అయ్యో నశించిపోతున్నా నశించిపోతున్నా బాధపడుతుండడు అక్కడ చూడం నేను నశించి ఇప్పుడు నేను నశించి రాజును సైన్యములకు అధిపతులకు యహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని రాజుని చూసి కళ్ళు సేనాపతి యహోవాన్ని కన్నుదారా చూసి అని ఏం చెప్తుండ్రు అక్కడ చూస్తుంటే ఆయన ముర దేవుడు ఉన్నాడు అక్కడ అప్పుడు ఆ సేరాపులలో నొక్కడు అప్పుడు కేరబుల తాను బలిపీటం మీద నుండి కారుతో తీసిన నిప్పును అలా కారు అప్పుడు ఒకరిని చూసినట్ట అప్పుడు చెప్పుకుంటే అయ్యో అయ్యో ఇప్పుడు నశించిపోతుంది నేను అప్పుడు పెద్దవాళ్ళను అప్పుడు పెద్ద జనులను నడుస్తున్నాను ఈ పాపం అప్పుడు జనులను నివసిస్తున్నాను అయ్యో నశించి కేరపు నుంచి ఒక కారు తీసుకొని నిప్పు తీసుకొని ఆ శివాసం నుంచి దిగి ఎగురుకొని శివాసు దిగు అది చూస్తున్నాడు ఆయన దిగి వచ్చినాడు నా నోటికి దాన్ని తగిలించి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను కనుక ఇప్పుడు నీకు పెదవులకు తగిలినానుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను అలాది ఏమంటారు నీ పాపలకు ప్రాయచమయను ఇప్పుడును నీ పాపలకు ప్రాయఛనమైంది నీ పాపలకు ప్రాయచం నీ పెదవులకు వచ్చింది నీ దోషము తొలగిపోయిను అని అప్పుడు అప్పుడు చెప్తు మన ప్రభు దోషం తొలగిపోయిను చూడండి దేవుని అగ్గితో ఏం చేసిండట అక్కడ బలిపిని వచ్చింది ఏం చేసి పాపం పనిపించేసిండు ఆయన పరిస్థితి పరిచిను ఏషి అని అప్పుడు నీ దోషం తొలగిపోయిను నువ్వు బాధపడకు అని అక్కడ దూత చెప్తున్నాడు అప్పుడు నేను ఎవరిని పంపేదను అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు పోమాన్ని చెప్తలేడు ప్రభు అప్పుడు నేను ఎవరిని పంపేదను అలా దే దేవుని ఆత్మ అది ఆది నుంచి ఎల్లారుతుంది ప్రజల మీద ఆ ఆది నుంచి ఎల్లారుతున్నాడు దేవుని ఆత్మ ఎల్లాడుతుంది నా బిడ్డ నా దగ్గర ఉండాలా ఈ లోకంలో తల్లిదండ్రులు మన పిల్లలు దగ్గర ఉండాలా ముండి ఎట్ట మెచ్చుకుంటాడు కనుక ప్రభు ఆత్మ ఈ లోకం చేసిన ఏం చేస్తుంది నా నిమిత్తం ఎవరు పోతారు అని ప్రభు సెలవిస్తుంటే ఆ ప్రభు ఒక స్వరం ఏషియా ఆ నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అలరియ నామే నిమిత్తం ఎవరు పోను సెలవియగా నువ్వు పోమని చెప్తున్నా నా నిమిత్తం ఎవరు పోను సెలవియగా అంతటా నేను చిత్తగించుము అంత నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా అలరియ నేనున్నాను పంపగనగా అలరిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పోతే ఈ ఉంది అని వారు కనుక మనం చూస్తాం అలా ఏం ప్రభు పిలిస్తున్నాడు కనుక ఇతరులకు మనం ఈ ప్రభు వార్త మనం చెప్పాలా అలా ఈ స్వార్త మనం చెప్పాలా ఎందుమంటే ఆ దాని తర్వాత ఇక్కడ ఏషియాకి ఏమంటున్న ఇప్పుడు పంపం ఇక్కడ మనం ఏషియా మళ్ళా చూస్తున్నాం మనం నైన్ లా చూస్తాం ప్రభా టూ లా చూస్తాం ద పీపుల్ అండ్ నడుచు జనలు ఈ ప్రజలు ఎక్కడ నడుస్తున్నట మనం మీ రక్షణ పొందారు చీకట్ ఉండే ప్రభువు తెలుసుకుంటే మనం బి చీకట్లో ఉంటాయి ప్రభువు తెలుసుకుంటే ముందు చీకటి ఉండే మనం అలాది అంత చీకటిలో ఉంది ఇప్పుడు ఈ జనలు చీకట్లో ఉన్నారు జనలంతా చీకట్ ఉంటే పాపంలో ఉన్నారు చీకట్లో సంచరిస్తున్న వాళ్ళు జనలా చీకటిలో నడుచు జనలు గొప్ప చీకట్లో నడుచు ఈ జనలు గొప్ప వెలుగును చూస్తున్నారు అలా గొప్ప వెలుగును చూస్తున్నారు అంటే రాబోయే చెప్తున్నాడు ఇక మరణ ఛాయ గల దేశ నివాసుల మీద అలా చూడండి ఇంతకుముందు మన మరణ చాయ ఉండే ఈ దేశం మీద మరణ చేయ అని వాళ్ళ మీద అలా ఎప్పుడు నుంచి ఆవరిచింది అది ఆదం నుంచి మరణం వెళ్ళింది ఆదం నుంచి ఆ మరణ చాయ ప్రజల మీద వెళ్తేనే ఉంది చూస్తాం మనం ఆది కాలంలో ఏం మనం అవ్వ ఆదం అవ్వ చేసిన అప్పుడు ఈ జనాలు మరణ చాయ వాళ్ళకు మింగితేనే కనుక ఈ మల్ల ఛాయ జనం మీద మరణ ఛాయ్ గల దేశ నివాసుల మీద వెలుగు మల్ల ఛాయ దేశం నివాసం మీద ఈ దేశం నివాసం మీద వెలుగు ప్రకాశించను అలలియా వెలుగు ప్రకాశించను అలలియా అలలియా చెప్ప ఇక్కడేమంటుడు ఒక టైం వస్తుంది మన్న మీద వెలుగు ప్రకాశిస్తుంది అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఇంకేమంటుడు నీవు జనమును విస్తరింపజేయుచున్నావు అలాలు ఈ జనను విశృధి చేస్తున్నారు వారి సంతోషమును వృద్ధిపరుచుతున్నావు అలాలు ఎప్పుడు వెలుగు ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ సంతోషం పరుచున్నా కోత మనుషులు సంతోషించినట్లు ఈ లోకంలో కోత మనుషులు సత్యం ఇచ్చినట్టు దోపుడు సొమ్ము పంచుకున్న ఈ లోకంలో దోపుడు సొమ్ములా ఎట్లా సంతోషిస్తారు సంతోషిస్తారో వారు నీ సన్నిధిని సంతోషించుతున్నారు మరి నీ సన్ని సన్నిధి సంతోషించు హలో ఎప్పుడు ఆ మన చే పోయినాక ప్రభు శిల్వ దర్శనం చూస్తే మనం చూస్తాం ఎందుకంటే ఒక దినం వస్తుంది వాళ్ళు ఏమి చేస్తే ఇప్పుడు మనం చూస్తాం కదా ఆ వెలిగే అనే వెలిగే పరిశుద్ధాత్మ కదా మనం ఆయనలో సంతోషం ఇంకా సంతోష లోకంలో లేదు ఈ లోకంలో సంతోషం కొంచెమే అయితే ఆరు జుడు బ్ర మనకు శిశువు పుట్టెను ఎనగనా మనకు శిష్యు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అలాని మనకు కుమారుడు అరిగించవను మన ప్రభు కోసం చెప్తున్న భుజము మీద రాజ్యభారం ఉండను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచన ఆయన ఆలోచన ఇచ్చే కర్త అంట బలవంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి అలాని నిత్యముకు ఉండే దేవుడు తండ్రి ఆయన మనకు సమాధాన కర్తయపతి సమాధాన అధిక అధిక అధిపతి అని అతనికి పేరు పెట్టబడి సమాధానం మేసు ప్రభువు ఆయనతో సాహసం చేసిన కాదు నీకు సమాధానం అంటే తండ్రితో మనం మేసు ప్రభుతో సమా సమాధానం అయితే ఇక్కడ చూస్తే ఎవరు లాస్టింగ్ అయితే ఇక్కడ చూస్తే అందరూ నిత్య జీవం ఉంది ఇక్కడ చూస్తే మనం చూస్తే ప్రభు మనకు ఈ ప్రభు వచ్చిన కనుక ప్రభు ఇంకా ప్రభుని తెలుసుకుంటే లేరు ఒకటి యుహాన్ చాలా యుహాన్ సువార్త బ్రదర్ యుహాన్ సువార్తన పచ్చ బ్రదర్ మూడు నెలల పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అలలియా చూడండి అలలియా ఈ మళ్ళా లోకం దేవుడు లోకమును ఎంతగో ప్రేమించను కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా కాగా తన అది కుమారుగా పుట్టిన వానియందు అందు అలలీయ తన అధిత కుమారు పుట్టిన వారును విశ్వాసము ప్రతి వాడును నశింపక అలనియ విశ్వాసం నుంచి వారు నశింపక నిత్య జీవము పొందినట్లు నిత్య పొందినట్టు ఆయనను అనుగ్రహించను అలలీయ ఆయన దగ్గర ఏముంది ఈ కుమారుల నిత్య జీవం ఉంది అని ఎందు అంటే ఇక్కడ రోమాల పౌలు భక్తుడు చెప్తాడు రోమల ఐదు ఐదు చూడు బ్రదర్ ఎందుకన ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అలా ఆయన విశ్వాసం ఉండి రక్షణ పొంది ఇక్కడ రోమ సంఘంకి చెప్తున్నాడు రోమ సంఘంకు చెప్తున్నాడు రక్షణ పొంది మనం ఆయన విశ్వాసం ఉండేది ఈ నిరీక్ష మనకు సిగ్గుపడదు అంటే అనేక సిగ్గుపడతారు ఎప్పుడు ఆ తీర్పునే సిగ్గుపడతారు ఏమంటే ఈ నిరీక్షణ మనకు సిగ్గుపడని అది ఇంకేమంటాడు మనకు అనుగ్రహింపబడిన మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా అలా ఆ కుమారుడు ఏమనంట మీకు అనుకూలమంటాడు ఏ కుమారు ఆ కుమారుల సమాధానం అయితే పరిశుద్ధాత్మ అంటే ఆ కుమార్ మనకు అంగించబడరు పరిశుధాత్మ మనలో ఉన్నారు అని పౌలు భక్తులు చెప్తున్నాడు చాలా సంఘాలు పరిశుద్ధాత్మ కోసం చెప్పారు వస్తారు ఒక సిస్టర్ ఉంది మన దగ్గర రత్మా ఉంది రత్మా ఒక వాళ్ళ బిడ్డ ఇప్పుడు దాకా మేము పరిశుద్ధాత్మ పొందుకోలేదు కానీ ఒక సంఘం పోతేనే ఉంటది వస్తేనే ఉంటది ఇప్పుడు దాకా పరిశుద్ధాత్మ పొందుకలేదు కానీ వాళ్ళు చెప్పేవారు లేరు పరిశుద్ధాత్మనే దేవుడు మనం చూస్తాం కనుక పరిశుద్ధాత్మ ధర చదుపు రేరా దేవుని ప్రేమ దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అలాగే మన ఉదంలో కుమ్మిరిపబడది ఇంకేమంటారు పౌరు భక్తుడు ఇక్కడ నిలహనగా ఏమన్న మనం ఇంకా బలహీనలమై ఉండగా అలా జీయుడు ఇంకా ఏముండ మన బలం మన ఆత్మ బలంగా ఉన్నది అంటే ఇంత ముందు రక్షణ పొందకుంటే ఇంకా బలంగా ఉండగా అంటే ప్రభుని స్వీకరించకుండా ఇంత మన బలహీన మన ఆత్మ ఈ లోకంలో చూస్తే ఆత్మ బలంగా ఉంది అందుకు సంబంధించిన వాళ్ళలో చెప్తారు ఏమంటారు మా ఇంత ధనం ఉంది ఐశ్వర్యం ఉంది మాకు సమాజానికి శాంతి లేదు అంత ఉంది కనుక శాంతి లేదు అని చెప్తారు చాలా మంది చెప్తూనే ఉంటారు ఇంత ఉంది ఉంది కొడుకుతో శాంతి లేదు కోడలతో శాంతి లేదు సమాధానం లేదు మాకు ఏంది అని చెప్తారు ధనం బాగుంటది అన్ని ఉంటది ఎందుమంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు కనుక చీకటి ఆ చీకటి వాళ్ళ ఆత్మ బలైన ఉంటుంది ఎట్లా బలంత మన ప్రభుత్వ చెప్తాడు ఇక్కడ మనం చూస్తాం ఆ బలంత ఎత్తు ఒక ఇక్కడ మనం చూస్తాం మనమా ఇంకేమంటాడు యుక్త కాలమున కొత్త బక్తి భక్తిహీనుల కొరకు చనిపోయాను అలా భక్తిహీనుల కొరను చనిపోయాను భక్తిని అంటే ఈ లోకములు భక్తిను అంటే ఈ లోకం అంటే శక్తి లేనివారు అంటే ప్రవే శక్తిమంతులు శక్తి లేనివారు భక్తి అంటే ఈ లోకంలో జీవించేవారు ఈ లోకంలో అన్ని జీవించేవారు ఈ లోకంలో ప్రేమించేవారు పాపంని పాపంని సమకూర్చేవారు చూస్తే ఎంతమంది మన స్వార్థ లేఖలే మన ఇదే పోతు కనుక అందుకోసం మేము ప్రభు ఏం చేస్తున్నాడు భూలోకం నుంచి ఏం చేస్తున్నాడు ఆ సిల్వలు ఏం చేస్తున్నాడు ఒక్కసారి అయినా ప్రాణ కోసం ఆయన రక్షణ సందేశం సిద్ధపాటు చేసినాడు ఆ రక్షణ సందేశం మన మీద మూవీ వార్త చెప్పాలా పిలిపి చెప్పినాడు పౌలు చెప్పినాడు పావులు చెప్తాడు కదా ఒక జగ పోతే ఆ విగ్రహం చేస్తే చెప్తున్నాడు అయ్యా మీ తెలియని దాన్ని ఆరాయిస్తున్నాడు దానికైనా మీకు తెలియదు కదా మీ తెలిసిన నేను చెప్తా అంటాడు భక్తులు అపుస్తకాలంలో చూస్తాం మనం కనుక చెప్పే బాధ మన మీద మోపునే కనుక అది మనం ఏషియా యట్ల విజేత చూపిస్తున్నాడు మనం విజేత చూపి మనం పోతే దేవుడు తప్పకుండా మనకు ఆయన ప్రాణిక నిలబెడతాడు ఎప్పుడు నువ్వు విజేత చూపిస్తావు ఆయన సరెండర్ దేవుడు తన ఆత్మ నడిపిస్తాడు నడిపిస్తాడు ఆత్మ నడిపించి తనకు మహిమ తీసుకొస్తాడు అయితే ఇక్కడ పౌలు చెప్తాడు పౌలు వక్తి ఏమంటు చదువుకున్నారు నీతి మంతుని కొరకు నీతి కొరకు నీతి మంతుని కొరకు సహితము నీతిమంతుకు సహితము ఒకడు చనిపోవుట అరుదు ఒక చదుపట అరుదు మంచివాని కొరకు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును తెగింపవచ్చును అయితే అయితే దేవుడు మన దేవుడు మన తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు అలా ఆ సిల్వర్ ఆయన ప్రేమ వెళ్ళడి పెడుతున్నాడు ఆ ప్రేమ ఏముంది మరణమైన బలమైనది ఆ ప్రేమ ఏమైంది ప్రేమ సిల్వను ప్రేమ మరణం ఓడిపోయింది అది ఈ లోకం అనే మరణం ఓడిపోయింది ప్రేమ మరణం కన్నా ఆ ప్రేమ ధర ఏమైంది ఆ సమాధి అనే ఆ ప్రేమ ధర సమాధి ఏం చేసింది ఆపలేకపోయింది ఓడిసిందో దానికి ఏసు ప్రేమ అందరికన్నా బలమైనది అంటాడు అవులు భక్తుడు మీ చెప్తాడు దాని ప్రేమ నుంచి వివరిస్తారు అవులు కింద మంచిగా దేవుడు మళ్ళా ఆయన విజేత చూపించుకొని ఆయనకు అనేకసారి బయలుపరిచి ఆయన ద్వారా మనకు బయలుపరుతుంది కనుక ఇక్కడ ఇంకొక మాట మనం చెప్పగలమా ప్రభు చెప్పడం మనం చెప్పగలమా అయితే విహాంసు వార్త నాలుగో ధ్యామ్ మనం చెప్పగలమా ఇట్లా విహాంశ వార్త నాలుగో ధ్యామ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు ప్రభు స్వార్త చెప్తున్నాడు ఒక సమర పాపంలో మరణ ఛాయలో జీవిస్తుంది పాపంలో మురిగిన స్త్రీ ఈ పాపంలో మురిగి స్త్రీ భయంతో ఆమె ఏం వణుకుతున్నది పాపంలో మనం చూస్తాం ఈ స్త్రీ కోసం మనం మన ఎన్నోసార్లు వాక్యం ధ్యానం చేస్తున్నాం ఈ యువన్ స్వార్తను ఆ పాపంలో ఏంది అమలకు భయం ఎంటారుతుంది అందుకోసం ఏం చూస్తుంది ఆమె స్త్రీలు చూస్తే పొద్దుగల రావాలా నీళ్లకు ఇస్త్రీలు చూస్తే పొద్దుగల రావాలా కానీ ఆమె ఏ వేళ వస్తుంది పగటి వేళ వస్తుంది పగటి వేళ ఎండ దెబ్బ ఉంటుంది కదా ఎవ్వరు ఉండరు అక్కడ బాయి కళ ఉండరు కనుక ఏం చేస్తుంది చాటు వచ్చింది ఎవరు లేకుండా చాటు భయం కూడా వస్తుంది దాని ముందే మన ప్రభు ఏం చేసి ఎదిగి అక్కడ దాని ముందే మన ప్రభే కూర్చి ఉన్నాడు దాని ముందే పాపం జీవిస్తుంది కానీ ఆమె ఎప్పుడు ఆమె మరణం వస్తే తెలియదు కానీ పాపం వల్ల జీతం మరణం కదా కానీ ఆ స్త్రీకు దేవుడు చెప్తున్నాడు మీ తెలివిని దానిని ఆరాధిస్తున్నారు ఇంకేమంటాడు చదువుతున్నాడు మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మనం చెప్పగలం మాస్టర్ మీరు చేస్తున్నాం కదా తెలియని అంటే విగ్రహన అయితే క్రైస్తర సంఘంలో మీ తెలుగుని దాన్ని ఆరాధిస్తున్నారు మీరు చెప్పగలరా ఇక్కడ జీవుడు బ్రేదికనే ఇక్కడ ఒక్కటి వాక్యం చూద్దాం మనం ఎక్కడ చూద్దాం మనం రాజుల గ్రంథం ఇక్కడ కాగిస్తుల సంఘం ఎట్లుందంట మొదటి గ్రంథమా రెండో గ్రంథం మొదటి గ్రంథం మేము చూస్తాం కమిషన్ ఎయిటీన్ చాప్టర్ ట్వంటీ త్రీ చూడు మాకు రెండు ఎడ్లను ఈ కమిషన్ ఇక్కడ చెప్తాడు ఇక్కడ ఎందాలకు మీరు రెండు తలంపు కలిగి ఉంటాడు ఇక్కడ పాక్ చూడు జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు అలా ఏదే గమనించినాడు దేవుని దైవజన్ కూడా ఈ రోజు క్రైస్తర సంఘం రెండు తనపు కలిగి జీవిస్తుంటారు రెండు తరం కుడికి సంఘం ఒక బయట ఒక తలపు కలిగి జీవిస్తుంది ఒక ప్రభులో తలపు కలిగి ఇక్కడ చూస్తే క్రైస్తర రెండు తనపు కలిగి చూస్తుంది ఆచారాలతో జీవించి ఉన్నది ఇంకా ప్రభు అంటుంది ఇక్కడ ఇక్కడ ఏమంటాడు ఇక్కడ ప్రభు చెప్తుండు ఇక్కడ ఏది అక్కడ చెప్తున్నాడు చూస్తే వాళ్ళు అయిపోతుంటారు ఎన్నాడు మీరు రెండు తరఫు కలిగి ఉంటారు మీరు ఎన్నాడు ఉంటారని ఏది ఆ దైవ జీవులు అక్కడ ఏం చేసు గర్దిస్తున్నాడు అక్కడ ప్రజల్ని అయితే ఇక్కడ ఇక్కడ చూడు మీ ఆ ఇస్తీని చెప్తు ఆ ఇస్త్రీని చెప్తుడు మీ తెలివిని దాన్ని ఆరాధిస్తుంటారు మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అలా ఇక్కడ ప్రభు చెప్తున్నా మీ తెలియదు అమ్మా ఆమె ఏం చెప్తుంది మీరు ఆరాధించడం ఎరిశలం ఉంది అని చెప్తుందిగా అమ్మా ఒక కాలము వచ్చుతున్నది ఆ కాలం ఈ పర్వతం మీదనైనా ఈ పర్వతమైనను ఎరిశల్యములోనైనను ఎరిశలమైన మీరు తండ్రిని ఆరాధించరాధించరు అలా జూన కాలం వస్తుందమ్మా మీరు ఏ తండ్రిని మీరు ఆరాధించను తండ్రి కోసం చెప్తున్నాం మన ప్రభు నా మాట నమ్ముము. ఇప్పుడు నా మాట నమ్మమా మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అలాది మీరు తెలియని ఆరాధించినారు ఈ పావులు మీ చెప్పినాడు మీరు ఇక్కడ చూస్తాం మనం ఆపాస కారంలో చూస్తాం మనం మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అలాది మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించిన రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది చూడండి అలాది రక్షణ సందేశం అక్కడ చెప్తున్నాడు రక్షణ సందేశం చెప్తుండ్రు నువ్వు రక్షింపబడాలా రక్షణ యూదుల నుంచే కలుగుతున్నది అయితే అయితే యదార్థముగా ఆరాధించువారు ఏమంటారు ఫస్ట్ ఏమంటూ యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను అలా ఆత్మతోను ఇంకేమంటూ సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది అలా అది అక్కడ కనిపిస్తుంది కదా ఆత్మ సత్యం తండ్రి ఇక్కడ ముగ్గురు కనిపిస్తుండ్రు ఇక్కడ అలా చూస్తే ఏమంటారు మళ్ళా తెరిపించే మరి ఆత్మతోను అయితే ఆత్మతోను సత్యంతోను కాలము వచ్చుతున్నది అది ఇప్పుడును వచ్చే ఉన్నది ఇప్పుడు వచ్చే ఉన్నదమ్మా నన్ను ఆరాధించేవారు నన్ను ఆరచేవారు అట్టివార అట్టివారే కోరుతున్నాడు అట్టివార కాల నుంచి కోరుతున్నాడు అయితే పరిశుధాత్మ పన్నులప్పుడు నువ్వు సర్వస్వ పోతే అప్పుడు గుర్తుపడతారు అక్కడ చెప్పులు సమరిస్త్రీకు ఆ సమరిస్త్రి ఆశ్చర్యపడింది అప్పుడు అప్పుడు దేవునితో మాట్లాడితే ఆమెకు వేచిన ఒక వేచిన ఆలోచన వచ్చిందంట జుడు ప్రేరు కదా అక్కడ జుడు దేవుని వాక్యం మనం చౌ ఆ స్త్రీ ఆయనతో ఆయనతో క్రీస్తడిన మెస్త వచ్చునని జుడు ఈమెకు ఆశ ఉంది ఆశ ఉంది ఆశ పనులు తృట్టి పడతానంటా దేవుడు ఎప్పుడు దేవుని వాక్యం మన దేవునితో మనం వాక్యం సమ్మానిస్తే నీకు ఆలోచన వస్తుంది ఆమెకు ఆలోచన వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు అంటుంది అయ్యా క్రీస్ వచ్చిన మెస్సే నేను ఎరుగుదును నేను ఎరుగుదును వస్తా ఉన్న చెప్తుంది కానీ గుర్తుపడుతుందా కానీ కనిపెట్టుకున్నది క్రీస్తు మెస్సే వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా అలా ఆశా ఉంది ఆయన నేను ఎదుగుతును ఆయన వచ్చినప్పుడు సమస్తం మాకు తెరబెడుతున్నానగా ఏసు ఏసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను అలా అది ఏసు ఎవరి కోసం కనిపెట్టుకున్నాడు ఆశ పెట్టుకున్నాడు ఆయననే నేనే అని చెప్తున్నట్ట ఎవరి ఆశ కలిగి ఆ మెస్స వచ్చినాడు నేనే ముంగట ఉన్నానని చెప్తున్నాడు ప్రభు అక్కడ స్త్రీ నుంచి నేనే నీ కోసం వివరు కడుతున్నట్టే అప్పుడు స్త్రీ గుండె పలిగిపోయింది అక్కడ చూస్తే ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి చూచి ఆశ్చర్యపడి కానీ ఆశ్చర్యపడి కానీ ఏమీ కావాలనని ఆయనను అడగలేదు ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నవని ఆయనను ఎవడును అడగలేదు ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి చూడు కుండ అంటే మనమే కదా కుమ్మరి యేసు మనం చూస్తాం ఇరిమీ గంధంలో ఏమంటాడు ఇర్మియాను నువ్వు ఆ కుమ్మరింటికి పో అక్కడ నా మాటలు తెలియవేసాను ఇరిమియా చెప్పొచ్చు కదా ప్రభానా దగ్గర విజేత నువ్వు అక్కడ పో ఇర్మియా పోయినప్పుడు ఒక సార కుండ చేస్తు కానీ ఆ సార మీద ఆ కుండ చేతి నుంచి ఇడిపోయాడుగా ఏం చేస్తున్నాడు ఆ మట్టిని ఏం చేస్తున్నా పారే లేదంట ఆ మట్టిని ఏం చేసిను మళ్ళా చేసి మళ్ళా మంచిగా చేసి మళ్ళా చేసి వృద్ధి చేసి మన చేతికి ఒత్తిడిగా చేసినాడు ఈ కుండ చేనేది చేయలేదా అని ఇరిమియా చెప్తుడు అయితే కుండ అంటే తన పాపం జీవితం వదిలేసింది ఏసు ప్రభు ఉదయంలో ఆయన వాక్యం పోయింది కనుక ఆమె కుండ విడిచి ఏం చేసినంటే అప్పుడు దాకా భయపడే ఈ స్త్రీ జీవించే స్త్రీ అక్కడే ముందు ఏసు క్రీస్తు నామం చాటించినట్టూడపిస్తున్నాను ఆ స్త్రీ తన కుండను విడిచి ఊరిలోనికి వెళ్ళి పూర్ణి మీరు వచ్చి వీరు వచ్చి నేను చేసినవన్నీ నేను ఇప్పుడు నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడుడి నా చేసిన మనిషిని ఒక చూడుడి ఆ మనిషి కుమారుడు కదా ఆయన ఈయన మనిషి కుమారుడు కదా మనిషిని చూడురి ఈయన క్రీస్తు కాడా అని ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా ఆ ఊరితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఊరిలో బయలుదేరిది ఆయన యుద్ధకు వచ్చ చుండిరి ఆయన వచ్చి చూడిని పాత జీవితం అనే కొండ ఆమె ఎలిసి ఏం చేసింది దేవుడుకు దేవుడు ఏం చేసినా జీవజల ఇచ్చి ఆమె రక్షణ ఇచ్చాడు అలా ఎంతో మంది పాప జీవితంలో జీవిస్తున్నారు కనుక అయితే ఇంతకుముందు ఈ ప్రజలు ఎట్లా బలంగా ఉన్నారు ఆత్మ ఇక్కడ మనం జీవిస్తాం ఒక ఆత్మ బలంగా ఉంది పాపంలో జీవిస్తే వరకు మనం చూస్తాం వాళ్ళ ఆత్మ ఎట్లా ఉంది ఇక్కడ చూస్తాం మనం ఇక ఇక్కడ ప్రభు చెప్తాడు లూకస్ కఠిన చెప్తాను ప్రదారు పదమూడు పచ్చి అధ్యాయం పది చూడు ప్రశ్రాంతి దినమున విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు చూడు హలలీయ విశ్రాంతి దినం ఏం చేస్తున్నాం ప్రభు ఏం చేస్తున్నాం సమాజ మందిరంలో బోధించినప్పుడు పదు నెమిది ఏండ్ల నుండి పదిహేనుల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అతట ఉండెను నేను హలలీయ హలలీయ ఈ చీకట్లో నడిచిన జనం ఒక అంటే ఇక్కడ శరీరంగా చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళ ఆత్మ ఏముంది పౌలు జరుపుతున్న వాళ్ళ బలీన ఉన్నగా శ్రీ సుతకరం మన కోసం చను అదే వాళ్ళ ఆత్మహిత ఇక్కడ మనం ఇట్లా ఈ కండధరం చూస్తున్నాం ఇట్లా మనుషులు ఒక ఆత్మ చీకట్ ఉన్న వాళ్ళ ఆత్మ ఇట్లా బలీన ఉన్నది ఇక్కడ చూస్తున్నాం మనం మనుషులు ఒక ఆత్మహత్య బలీన ఉన్నది అందుకోసం ఏం చూస్తున్నాం వాళ్ళ శాంతి ఉన్నది వాళ్ళ పాపంకు పాపం కూర్చుకుంటూ ఉంటాడు ఇట్లాంటి శాంతి వస్తుందేమో కొంచెం ఇష్టం నెమ్మది చూస్తున్నాం ఇంకా పాపం పాపం కూర్చుకుంటాడు అయితే ఇక్కడ మన ప్రభు ఏం చూస్తున్నాం బలిని ఉండగా ఆమె నడుము వంగిపోయి వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండేను అలలీయ ఎంత మాత్రం చక్కగా నిలవబడలేదు అలలీయ అయితే స్త్రీ అంటే క్రైస్తర సంఘం మనం జ్యూడొచ్చుకర ఇట్లా మనం చూస్తీ అంటే క్రైస్త సంఘం సాజ అయితే క్రైస్త సంఘం ఏ కాడి మూస్తుంది సైతాన్ని కాడి మూస్తుంది ప్రభువు కాడి ఉండాలి నేను విశ్రాంతిస్తూ ఆ సాత్విక జన్లును నా అధికారులు నేర్చుకున్నారు కనుక ఇక్కడ చూస్తే ఈ స్త్రీ మరింత ఉన్నది కనుక ఆ సమాధానంలో ప్రభు అప్పుడు వచ్చినప్పుడు ఈయన ఎన్నో దినం నుంచి వచ్చిపోతుంది సభా దినం కదా సభ ఆచారాలు కదా మన ప్రభు ఆ దినం ఆధికారం చెప్పండి కనుక కానీ ఆ దినం సభ వచ్చిపోతుంది కానీ ఆమె విడుదల దొరికలేదు సభా దినంలా అంటే ఒక టైం వచ్చింది ఆ సభ దినంలా ప్రభు అక్కడ ఉన్నాడు భోజిస్తున్నాడు ఒక టైం వచ్చింది ఎన్నో దిన సభదినం వచ్చి పోతుంది బలం నుంచి పోతుంది పద్దెనిమిది నుంచి సభ దినం వచ్చి పోతుంది దేవుని ఆరా చేస్తుంది అట్లనే పోతుంది కనుక ఆమెకు విడుదల దొరకలేదు కనుక ఈ కాలంలో మీరు చూస్తే విడుదల లేదు స్వస్థత లేవు పోతుండ్రు చేస్తు కనుక ఇక్కడ చూస్తే పద్దెనిమిది నుంచి మే సభా దినంలో వచ్చి పోతుంది పోతుంది ఒక టైం వచ్చింది మన ప్రభు అక్కడ వచ్చి బోధిస్తున్నాడు అక్కడ బోధింపడుగా స్త్రీ మీద కన్నుపోయిందంటే ఆమెను చూచి ఏసు ఆమెను చూసి రమ్మని పిలిచి ఏమను ఏసు ఏమను చూచి అమ్మ రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి అలలు అమ్మ ఈ రోజు నువ్వు బలైన పొంది ఉన్నావును అలలుయ్య ఎందుమంటే నువ్వు బలైన ఉంటాను బలహీనతను పాపంలో వస్తాను నీ రోగ దేవునికి ఇష్టం లేదు ఎవరైనా రోగులు గుర్తానుకుంటాను బలెన్స్ అవుతాను ఇష్టం లేదు మన పిల్లలకు మనం ఎట్లా మంచిగా ఉండాల దానికన్నా పర్వతీ మన మంచిగా ఉండాలా బిల్డర్ శుతించాలా అని ఆయన కనుక ఏమంటాడు ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చేతులు ఉంచగాను ఆమె పక్కగా నిలవబడి హరలీయ చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచను ఇది కావాలా దేవుణ్ణి మహిమపరచను హరలీయ ఈ ఆమె సమయం వచ్చింది ఒక సమయం వచ్చింది ఆమె విడుదల పొంది దేవుని మహిమ పడుతున్నటంట ఆ దినం దేవుని మహిమ పడుతుండే అక్కడ యాజకులు ఏమంటున్న ఆమె ఉన్న సంతోషం చూడకుంట వాళ్ళు సంతోషం ఉండక వాళ్ళ కోప అక్కడ యాజకులు ఆమె సంతోషపడుతున్న ఈ అచ్చలకాలం చేసి కదా అరే ఇన్ని దినాలు చేస్తుంది ఎప్పుడు విడుదల ఇంత మంచిగా దేవుని చేసిన కార్యకు ఈ శనకు యాజకులు వాళ్ళ కోపం పడినంటూడు బిడర్ విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున స్వస్థ పరిచినందున విశ్రాంతి దినమున స్వచ్ఛ పరిచయన సమాజపు మందిర మందిరపు అధికారి సమాజ మందిరం కోపముతో మండి కోపము కోపంతో మండి అలాది అీకట్టున ఉన్న వారికి కోపంతో మండితారు కానీ వాళ్ళు చేసిన కార్యే స్థితిలో ఉన్నారు దేవుని చేసిన అద్దుకం కార్యం ఒక స్త్రీ ఇన్ని దినం నుంచి మనం ముంగటి వస్తుంది బల నుంచి వచ్చింది చూస్తున్నాడు చేస్తున్నాం కనుక అప్పుడు దేవుడు ఆయనకు విడుదల ఇచ్చిన ఎంత మహిమ పరుతుంది ఎంత ఆమెను ఎంత ఆనందం ఉంది అది చూసకుండా ఏం చేస్తున్నట ఆ దినంని ఆచరిస్తున్నట ఆ దినంని ఆచరిస్తున్నట ఆ దినంని ప్రేమి ప్రేమిస్తున్నట ఆ దినంని చూస్తున్నట కనుక ఏ సుప్రభుని చూచాలని ఉన్నది ఈ యాజకులు చూచి జన్మని చూసి పని చేయదగిన ఆరు దినములు కలవు గనుక చూడండి అలా ఏం చేస్తుండ్రు ఆది కాలంలో ఉన్నారు కదా పది దినం ఆ దినం కలదు ఒక దిన విశ్రాంతి ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి ఆరు దినములు స్వస్థత పొందిడి కనుక ఏడో దిన స్వస్థత పొందద్దు విశ్రాంతి దినం అందు రావద్దు అండి చెప్పాను చెప్పాను వాళ్ళు ఎట్లా చీకటిలో ఎట్లా చీకటి ఉన్నావు ఈ యాజకులు ఎట్లా దుస్థతనంలో ఉన్నారు కనుక చేసిన కారం చూడలేకుండా అప్పుడు ప్రభువు వాళ్ళకు గర్జిస్తున్నాడు అప్పుడు అందుకు ప్రభువు అందుకు ప్రభు వేషధారులారా ఓ వేషధారులారా మీలో ప్రతి వాడును మీలో ప్రతి వారును దినమున విశ్రాంతి దినమున తన ఎద్దునైనను తన ఎద్దునైను గాడిదనైనను గార్జనను గాడి యొద్ద నుండి విప్పి గార్జును విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా ఆ గాడిని జంతువుని నీళ్లు పెడుతున్నాను కదా దాన్ని దాన్ని మీ చూసేది ఏంది ఇది చూస్తున్నాను కనుక ఈ స్త్రీని చూస్తారే ఏమంటాడు అక్కడ ఇదిగో ఇదిగో పద్దెనిమిది ఏండ్ల నుండి ఇంత ఎయిటీన్ ఇయర్స్ కదా అప్పుడే అవును కదా పద్దెనిమిది నుంచి బాధ పడుతుంది నుంచి ఈ స్త్రీ సాతాను బంధించిన సాతాను బంధించిన అబ్రహాం కుమార్తె అయిన ఈమెను అబ్రహాం కుమార్తె ఏమి కదా అబ్రాహ్ కుమార్తె అంటే ఈమె విస్తారాలు అది చూస్తుండే అబ్రహం కుమార్తె అని చెప్తున్న ప్రభు మన కుమార్తె కనుక ఒక విశ్వాసరాలు అబ్రహాం కుమార్తె కనుక ఈ దినము విశ్రాంతి దిన ముందు విశ్రాంతి ఈ కట్ల నుండి విడిపింపదగదా ఈ ఈ విశ్రాంతి దిన కట్టదా అని అతనితో చెప్పాను అప్పు అప్పుడు చెప్పాను యన ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు హలో చెప్పు ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి అలా ఆయన ఎదిరించి వాడు ఏమైందంట సిగ్గుపడిందంట అరే అవును కదా పద్దెనిమిది నుంచి మా దగ్గర ఇది మంచి కార్యం జరిగింది కదా అని అందరూ ఏమైందా సిగ్గుపడిందంట అయితే జన అంతయు హలో హలో ఒక్క నిమిషం ప్రభు నా వాయిస్ ఎంపించట్లేదా ఏమని డౌట్ వచ్చింది ఒక్క విషయం బ్ర కాల్ వచ్చింది ఇష్టమైంది బ్ర చదవాలా అయితే జన సమూహం అంతయ్యూ ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించిన ఆయన చేసిన ఘనకార్యములను చూసి సంతోషించను హలో సంతోషించను హలో అప్పుడు వాళ్ళకు సంతోషించను అంట అప్పుడు గ్రహించను అంట మనప్పుడు మాట చూసి అయితే ఇక్కడ చూస్తే మన ప్రభు ఎందుకు వచ్చే అంటే ఇట్లా మనం చూస్తాం మనం ఇక్కడ చూస్తాం మనం మార్క్స్ వార్త పదాలు సెవెంటీన్ చుడు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి బ్ర ఫిఫ్టీన్ నుంచి బ్రా మరియు మీరు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకం మీరు వెళ్ళిపోవాలా సర్వలోకం వెళ్ళి శిష్యులు చెప్తున్నారు సృష్టికి సువార్తను ప్రకటించుడి అలా అట్లీస్ట్ మన శిల్వ స్వార్థ మీరు ప్రకటించిడి అలాగే సువార్థ ప్రకటించి మీరు విన్నారు కదా ఆయన ఇప్పుడు మీరు సువార్థ చెప్పాలా మీ ఏనం చెప్పిన స్వార్థ చెప్పాలా ఏమంటున్నాడు ఇక్కడ నమ్మి బాప్తి స్మము రక్షింపబడును అలాగే నమ్మి బాప్స్ తీసుకు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును మీరు చెప్పేది ఏంటి చెప్పాలా నమ్మితే వా రక్షణ పొందు అక్కడ నమ్మలే వాళ్ళకి శిక్ష ఉందని చెప్తున్నా పరాప్రభు నమ్మిన వారి వలన నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఈ సూచక్రియలు కనబడును ఏమనగా ఏమనగా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు ఫలలు నా నానమున మీరు దయ్యమును వెళ్ళగొట్టుదురు భాషలు మాట్లాడుదురు ఫలలు యొత్త భాషలు మాట్లాడదురు పాములను ఎత్తి పట్టుకుందరు ఇది పావును ఎత్తు పడుకు మనకు చూస్తే ఆత్మీయంగా ఉంది ఇక్కడ మరణకరమైనది ఏది రాగినను అది వారికి హాని చేయదు అలా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మీరు నమ్మిన కదా మీరు విన్నారు కదా ఇంకా అయి ఉండదు ఇప్పుడు నా ఇంట ఏమేమి మీరు పోయి ఏం సువార్త చెప్పాలని ప్రభు చెప్తున్నాడు కనుక ఇస్తే ఈరోజు చూస్తే ప్రభు ఎప్పుడు మనకు ఉద్యమంలో వచ్చినప్పుడు అప్పుడే మనకు సంపన ఆనందం అప్పుడే మనకు మేల్ అని ఈ స్వార్థ మనం చెప్పాలా దేవుడు చిన్న వాక్యం తీసుక శోతం వేసు ప్రభా పరశుని దీవానికి వందా బ్రహ్మం సాకుల దీవానికి శోతం నా దీవానికి పొందాలి వేసు ప్రభ నా దేవ ఒకసారి మనం ఉండే మీ మన భూ సాత్ర నా దీవ వెతికి మమ్మల్ని రక్షించుకున్న శ్రోతం ఇప్పుడు అంటున్నారు మీ స్వార్థ చెప్పమని చెప్తున్నారు మీకు విజేత చూపాలా భయమక్తి పీతి కల చేయని ఇంతవారు నడిపించారు ఇన్నో వారు దీవించి అనేక రక్షణ పొందాలా ఎంత కాలంలో ప్రభ గొప్ప చేసి అచ్చర కారం జరిగించి నా ద్వారా మా ధర ఏం చిత్తం ఉంది మా అందరి ధర ఏం చిత్తం ఉంది అది సంపూర్ణ నెరవేర్చుకోండి నీకు విజేత చేసిన మనసు మాకు కథగన్ేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి మూడు అర్చిత సిస్టర్ గురించి బ్రెయిన్ క్లాట్ గురించి ప్రార్థించండి అలాగే మరి నవీన్ బ్రదర్ గురించి మరి ఆయన మైండ్ సరికావాలి తల్లిదండ్రులకు లోబడి ఆ కుటి మొత్తం రక్షణ పొందులాగా మీరు ప్రార్థించండి మీ సొంత ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే సుందర్రావు బ్రదర్ ని దేవుడు ముట్టి తాకి స్వస్థపరచాలా మంచి ఆరోగ్యం ఉండాలా మరి ఆయన దేవిని సంపూర్ణంగా విశ్వసించి మరి ఆయన మీద ఆధారపడేలాగా ప్రార్థించండి మరి రవి బ్రదర్ ప్రైజు బ్రదర్ ప్రైజ్ బ్రదర్ ప్రార్థించండి ప్రార్థించి వాషిలాగం ఇవ్వండి ఓకే బ్రదర్ పరిశుద్ధురగు తండ్రి కృప మేడ జీవం గల దేవాసు ప్రభావానికి ఎంతో వందనైనా నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడైన దేవా నికేస్తుకులు స్రోతాలు అర్పించుకుంటున్నాం ఈ గడిచిన కాలం అంతా ఈ దినవంతా మీరు మాకు సహాయకులుగు ఉన్నారు ప్రభా అడుగడుగున ప్రభావ మీ కృపమ్మకు అనుగరించినారు మీకు కనికెరమ్మపై చూపించి మమ్మల్ని కాచి కాపాని గొప్ప దేవానికి ఎంతో వందనాలు ఇక సాయంకాల సమయంలోనైనా నా ప్రభా మీ సన్నిధిలో మీ సమయం గడిపే భాగ్యాన్ని కృప మీరు మాకు అందరికి అనుగరించినైనా ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినారు నీకు ఎంతో వందనాలు అందును బట్టి నేను తీసుకున్నాం ఘన పరిశ్రమలు మహిమ పరిశ్రమలైనా సమస్త ఘనత మహిమ ప్రభావం తంది నీకే చెల్లించుకుంటున్నాం ప్రభా లేఖనాలు బట్టి వందనాలు ప్రభా వాక్యం మీరు మాతో మాట్లాడినారు కాబట్టి ప్రభా మేము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించాలా నమ్మిన వారి శిష్యులుగా తయారు చేయాల ప్రభావ ఒక మీరు మాకు అనుగరించినారు ఆ కలువరిశినైనా మీకు మరణ భూస్థాపన పొందడం ద్వారా మమ్మల్ని అబ్రహా సంతానంగా మార్చుకున్నారు వాక్యాన వారసులుగా ఓ ప్రభా పరిశుద్ధ జనంగా రాజులని యాజక సమూహంగా మీరు మమ్మల్ని మార్చుకున్నారు ఒక మెలికి సేదు క్రమంలోకి మీరు మమ్మల్ని నడిపించిన అయినా నా దేవానికి ఎంతో వంద మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని నీకు ఎంతో వందనం అందుని బట్టి నేను విస్తృపిస్తున్నాం కనపరుస్తున్నాం ఈ యొక్క రక్షణ స్వార్థని రక్షణ ఆనందాన్ని ప్రభావ మేము అనేకులకు మేము ప్రకటించాలా ప్రభావ మమ్మల్ని త్యాగం చేసుకోవాలా ప్రభా నైనా ఇసయ ప్రతి విషయంలోనైనా మీకు విజేత కలిగి మీ పాదాల దగ్గర మీ కూర్చొని ప్రభావ నేర్చుకొని మీకు కాడి మొయ్యాలా ప్రభావ అలాంటి విధేయత కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రించండి వీస్త కలిగిన మనసు మాకు అనుగరించి మీ కొరకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం వరీగా ప్రోభ ప్రార్థన అంశాలనైనా సన్నిధి మేము తీసుకొస్తుండగా ప్రోభ మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోనైనా నా దేవ నా తండ్రి అక్షిత అని శిస్థర్ గురించి మేము ప్రార్థిస్తాం దేవ అప్పుడే జ్ఞాపకం చేసుకుని వారి పాపం క్షమించండి కనికరించి పిలిచించమని ప్రార్థిస్తున్నాం కలివరిశిలోనైనా మీరు పొందిన గాయాల చేత స్వస్థత ఉంది ప్రోభ అప్పటిక తండ్రి తల నుంచి అధికారుల వరకు ప్రతి ఆర్గన్స్ కు ప్రభావ సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధము ప్రతి బ్లడ్ క్లాత్ ఏసు క్రీస్తే కరిగిపోను కాకాలియా ప్రతి చీకటి దురాత్మ అంధకార దుష్టాత్మనే కద్దిస్తున్నాం ఈ పార్టీ మైటీ నియమం పిచ్చి పెట్టెలుపు స్థాన శక్తులకి వీలే ఏసు క్రీస్తనాలు నీకు ఆజ్ఞాపిస్తున్నాం ప్రభావ సంపూర్ణ స్వస్థపచ్చండి రక్షణ పొందాల స్వస్థత పొందిన ప్రతి బిడ ప్రభావ రక్షణ పొందాల ప్రభావ సంపూర్ణంగా ప్రభావ బిడని మీకు సమర్పించుకొని మీ కొరకు సాక్షిగా జీవించాలనే సహాయపడండి కుటుంబాన్ని అంతా మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తాం పరితిగా ప్రభా నవీన్ దగ్గర గురించి మేము ప్రార్థిస్తాం అయినా మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కనికెరం చూపించిన ప్రతి పాపం క్షమించండి ప్రభావ ఓ దేవాత బ్రెయిన్ మీద తాకండి అదృష్టాన్ని మీరు ఓ ప్రభావ తండ్రి మీ కంట్రోల్ తీసుకోండి అయినా సంప రక్షణ దండి తల్లిదండ్రులు లోబట్టి జీవించాలా సహాయపడమని ప్రార్థిస్తాం ప్రతి చీకట శక్తులు బంధించమని ప్రార్థిస్తాం మంచి ఆరిగిన దేసి సంపూర్ణగా ప్రభావ మారు మనిషి పొంది రక్షణ పొంది మీ పేరుకు జీవించేలాగా ఆ బిడ్డ మీరు నిలబెట్టమని ప్రాదృష్టం ఆ రీతిగా సుందర గురించి ఆదిష్టం దేవా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి మీ కనికరం మీ కృప చూపించండి ప్రతి పాపను క్షమించండి ప్రవా పళ్ళు నుంచి అధికారులు ప్రభావ మీ రక్తాన్ని ప్రోక్షింప చేయండి అక్కడ అక్కడ తాగుబోతుంది దురాత్మని ఏస్తు క్రీస్తున్న పాతాలలో పండిస్తా పూర్తి ఆల్కహాల్ స్లిప్ ఏస్తు క్రీసాన్ని ఆజ్ఞాపిస్తున్న బిడ్డని విచ్చిపెట్టి వెళ్ళిపోతు దృష్టాత్మ సంగతిలో ప్రతి చీకటి శక్తులు కాలిపోను కాక హైస్ కిస్తున్నాను కాళందీయ ప్రతి ఆర్గన్స్ మీరు తాకండి మీ రక్తాన్ని ప్రోక్షింప చేయండి బాబా ప్రతి నరా రక్త ప్రోక్ష అనుగురించి ప్రతి రోగాన్ని ఏ రక్తంగా కాలిపోని రాక హాలియ ప్రబా సంపూర్ణ స్వస్థానుగ్రహించండి క్షమించండి కనికరించండి బాబా సంపూర్ణంగా మీకు సమర్పించుకోండి మీరు సేవ చేయాలి మీ శువార్త ప్రకటించాల తండ్రి మీరే సాయంత్రం వారి పిల్లలందరూ మీరు దీగించి ఆశ్రదించండి మీ కొరకు శ్వాహం పెట్టుకోండి ప్రభావాడ బాగు తొరబడి ప్రవ మేమందరం సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రో భయంకమైన దినాల్లో భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రవ ఎక్కడ తీసినా ప్రోవాళ్ళ జరి ప్రవా భయంకరమైన స్థితిలో ఉన్నాయి ఇవన్నీ మీరు అక్కడ సూచనలు మేము నమ్ముతున్నాం ప్రభా నైనా అంతవరకు క్రహించబడి రక్షింపబడిన కాబట్టినైనా మా పిలుపు మా ఏర్పాటు మీరు నిశ్చయం బహు జాగ్రత్త కలిగి మీరు మరి విశేషంగా ప్రవ్వ మీకు నీతి సత్యాన్ని మీద ధైర్యంగా మీరు ప్రకటించాలి అనేక చోట్ల పశువు ఆత్మ అభిషేకం మీతో ఎవరైతే ప్రభావ మీకు అభిషేకం లేని వాళ్ళు ఉన్నారు ప్రతి బిడని ప్రభ రాత్రి కాల సమయంలో ప్రతి బిడపై మీకు పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని కొమ్మరించండి ప్రభావ మీ ఆత్మతో మీరు అభిషేకించండి అగ్నితో మీరు ప్రియుల్ జన్మని ప్రార్థిస్తున్నాం ఎంతో వందనాలు కేవీపీ రూపంలో ప్రదర్శిస్తారు కుటుంబీకులందరినీ ప్రభావ మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ అగ్నిని టంచి దృష్టి నుంచి మీరు కాపాడండి చీకర శక్తి మీరు బంధించండి వాళ్ళ కుటుంబాల చుట్టూ ఉద్యోగాల చుట్టూ ప్రభావ వాళ్ళు కలిగిన సమస్తాన్ని చుట్టూ మీరు అగ్ని కంచి పెట్టండి ఆయన దుష్టి నుంచి మీరు కాపాడండి నూతనంగా బలపరిచి వాళ్ళు చేసే పరిచర్లో ప్రభావ అనేక ప్రాంతాలకు ఆ పరిచర్లు కూడా ప్రభావ మీరు కార్యాలు జరిగించండి ప్రతి ఒక్క మీరు అభిషేకించమని ప్రార్థిస్తాం ఓ ప్రభావ అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ అద్భుతాలు జరగాల సూచ్యక్రియలు జరగాల అనేక రక్షణ బంధాల ప్రభావ అయినా అనేకులు ప్రభావ వీరి గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇవ్వాలి ప్రతి మోకాలు ఏ సుకరిస్తున్నావు వంగల ప్రభావ ఆ రీతిగా ప్రభావ అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తాం ఏ చివరి దినాలు మేము ప్రభా బహుజాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా ప్రవ్వ మాలో ఎటువంటి వేషధారణ లేకుండా ప్రభా ఎలాంటి అపవిత్రత లేకుండా ప్రతి దశలోనైనా మమ్మే పరిశీలించుకోవాలా నైనా మేము సరి చేసుకోవాలా ఎక్కడ మేము తప్పిపోతున్నాం ఓ ప్రభావ అక్కడ మేము ముందుకు పోవాలా ప్రభావ మీ వాతుకు వెలుగులో మేము సరి చేసుకోవాలా ప్రవ ఉదయ అంతరంగం లేని గొప్ప దేవుడు ప్రభావ నా తండ్రి మాలు ఇంకేమైనా బలహీనతలు ఉంటే ప్రాభ చూపించమని ప్రాణిష్టం ఆత్మీక్ష మేము ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో ఓ ప్రవ్వ మీ యొక్క కనికెర మేము నా తను మమ్మల్ని అందరినీ పరిశీలించమని ప్రాతిష్టం మేము పరిశీలించుకోవాలా ప్రభావ నా దేవన ప్రభా జీవితాల ప్రభావ సంపూర్ణ మీకు సమర్పించుకొని జీవించాలా నా దీర్ చేయబడిన జీవితాల్లో ఏ దశలో మేము ఉన్నామో ప్రభావ మేము గ్రహించుకోవాలా ప్రభావ వాటిని మేము నా తన ఉన్నత స్థితిలో ఆత్మీయ దశలో మేము ముందుకు పోవాలా ప్రభ అయినా కంటికి కనిపించని ప్రపంచం ఒకటి ఉంది ప్రభావ అది ఎవరికి తెలియని స్థితిలో ఉన్నది ఈ రోజు ప్రభావ దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తుండగా ప్రభావ శీకర శక్తులు మనుషులను పట్టి పీడిస్తున్న రోగాలతోని సమస్యలతోని ప్రభావ మనుషుల్లో ప్రేమ లేపని చేసుకున్న దురాత్మలను ప్రవ ఎంత భయంకరమైన కాలం ప్రభావాత మేము పోరాడాల ప్రవ్వ ప్రతి ఒక్కరు యుద్ధశూర్యులుగా మీరు తయారు చేయండి ప్రతి ఒక్కరు మీ మీరు అభిషేకించండి మీ యొక్క కవచం ధరించుకొని ప్రభావ దుష్ట మీరు యుద్ధం చేయాలా అనేక ఆత్మలను ప్రవ వా వాడి నుంచి మేము గుంజుకొని బయట తీసుకొని రావాలా ఇది యుద్ధం ప్రవ్వా శక్తుల గమని మీరు స్వాధీనపరచుకోవాలా ఆ యుద్ధాన్ని ప్రభావ మాకు నేర్పించండి మా వేళ్ళకు పోరాటం నేర్పించిన అయినా మీ పాదాలకి గుర్చాని ప్రవ నైన మీ వైపు మేము చూస్తున్నాం నేను మీరే మాకు నేర్పించండి ప్రవ్వ మా తలంపులు ఆలోచన సమస్తాన్ని కొట్టి సంపూర్ణంగా మా ఆత్మ శరీరం ప్రాణంలో ప్రభుత్వం మీకు సమర్పించుకుంటున్నాం మీ రాత్రి కాల మరోసారి నైనా స్వీకరించండి నూతన ముందు బలపరచండి పరిశుద్ధంగా తయారు చేసి ప్రతి చోట మీ కొర ముందు సాక్షి ఈ రాత్రి కాల స్థానంలో మాకు మంచి నిద్ర అనుగ్రించండి ఏకు వేసి స్థితించి గణపరచలాగా మీకు పదహించండి విత్తపడిన వాక్యం హృదయంలో మీరు కొట్టి ప్రతి చోట మీకు ముందు సాక్షి నిలబెట్టుకోమని దేవానికి సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటు ఏసు క్రీస్తు పరిషత్ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేవీ పం గ్రూప్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం ఈ వాక్యలు ఉంటున్న ప్రతి కుటుంబీకులందరికీ ఇంకా ఎవరైతే ఈ కారణంలో పాల్గొన్న కుటుంబీకులందరికీ నీకు సదాకాలం తోడైన ఆ మెయిన్ బ్రదర్ సిస్టర్ అందరికి